మరో పద్ధతిలో చెప్తే సత్తు చైతన్యము ప్రకాశము జ్ఞానము ఆనందం ఇంతే ఈ ఐదు లక్షణాలు ఆ ఐదు లక్షణాలని తెలుసుకోగలగాలి తెలుసుకుని ఏం చేయమంటున్నాడు నామ రూపాలు విషయాలు కామము కర్మ భోగము వృత్తి సంస్కారము వాసన ఇదంతా కలగా పొలగంగా కలిసిపోయిన సూక్ష్మ శరీరం పదార్థాలన్నీ కలగాపలకంగా కలిసిపోయినటువంటి స్థూల శరీరం ఏమండి పదార్థాలన్నీ కలగాపలంగా కలిసిపోవడం ఏంటండి అంటే సృష్టిలో ఎన్నో పీరియాడిక్ టేబుల్ ప్రకారం బోల్డ్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఆ ఎలిమెంట్స్ అన్నీ మనలో అన్నీ కొద్ది ఉన్నాయి చిన్నప్పటి నుంచి మనం బోల్డ్ రకాల పదార్థాలన్నీ వేయలేదా ఆహార రూపంలో అవన్నీ కలగాపలకంగా కలిసిపోయి ఆ రడుగుల శరీరంలా కనబడుతుంది అది ఒకటే పదార్థమా అంటే కేవలం పులిహార్తోనే తయారైందా నీ శరీరం అంటే ఎవరైనా ఒప్పుకుంటారా ఎవరు ఒప్పుకోరు కదా అనేక రకాల పదార్థాల సమాహారమే నీ స్థూల శరీరం సప్తధాతు నిర్మిత శరీరమే స్థూల శరీరం అట్లా ఈ భావ సముచ్చయమంతానేమో సూక్ష్మ శరీరం పదార్థ సముచ్చయమేమో స్థూల శరీరం సరే ఏమండి దీనికి దానికి మధ్య లింక్ ఉందా లేదా ఈ పదార్థం ఆ భావం మధ్యలో శక్తి అనేటటువంటి సూత్రం ఉండాలా వద్దా పని చేయాలంటే వ్యవహరించాలంటే కదలాలి అంటే ఉండాలి కదా అదే ప్రాణశక్తి సరే ఏమండి మా నేను ఒక్కడైనా ఉన్నది ఈ భూమండలం మీద ఇంకెవరైనా ప్రపంచంలో ఉన్నారా ఎవరు ఓ బోల్డ్ మంది ప్రాణులు ఉన్నారు ఎనిమిది లక్షల జీవరాశులు ఉన్నాయి ఇవన్నీ సచ్చిదానంద స్వరూపమైనా నేను ఒక్కడే సచ్చిదానంద స్వరూపం ఈ భూమండలం మీద నువ్వు ఏది చెప్పినా సరే ఆఖరికి బ్రహ్మాండం యొక్క ఉనికి ఏమండి బ్రహ్మాండం ఉందే లేదా ఉంటేనే కదా నీకు అనుభూతం అవుతాను ఉన్నది అని నీకు అనుభూతమైన ప్రతిదీ కూడా సచిదానంద స్వభావంతో ఉన్న ఆత్మయే సరే సూర్యుడు మొదలైన నామరూప క్రియాకుణములకు సత్ చైతన్య ప్రకాశ జ్ఞాన ఆనంద లక్షణములు ఉపమానమును ఇచ్చే స్వభావం అది మనం ఎందుకు తీసుకున్నాం అంటే భూమి పుట్టక ముందు నుంచి సూర్యుడు ఉన్నాడు అయిన ప్రకాశిస్తూనే ఉన్నాడు భూమి పుట్టిన తర్వాత నుంచి కూడా నీళ్లు ఉన్నాయి ఆ నీళ్లు ఎప్పటికీ చల్లగానే ఉన్నాయి బ్రహ్మకల్పాంతం వరకు ఈ సృష్టి అంతా పోయేంత వరకు నీళ్లు చల్లగానే ఉంటాయి అదేంటండి వేడి నీటి బొగ్గలలో నీళ్లు వేడిగా ఉంటాయి కదండి ఎక్కడో అక్కడక్కడ అక్కడక్కడ వేడి నీటి బుగ్గలలో నీళ్లు వేడిగా ఉంటాయి కానీ చుట్టుపక్కల నీళ్ళన్నీ మళ్ళీ చల్లగానే ఉంటాయి నీటి యొక్క సహజ లక్షణం చల్లగా అది ఎప్పటికీ అంతే సృష్టిలో దాని ధర్మం అంతే అది నేను గ్యాస్ పొయ్యి మీద పెడితే వేడెక్కినాయి కదండి అంటే అది రూపాంతరాలు రకరకాల రూపాంతరాలు చెందుతూ ఉంటాయి సరే ఇంకేమిటా అగ్ని యొక్క దాహక శక్తి ఈ ప్రపంచంలో అగ్ని కొన్నటువంటిది ఒకే ఒక శక్తి అదేమిటంటే దాహక శక్తి దేన్నైనా దహించగలుగుతుంది ఆయనకి వైశ్వానరుడు అని పేరు మన పొట్టలో కూడా ఉండి చక్కగా మనం వేసినవన్నీ దహిస్తూ ఉన్నాడు మన కంటిలో ఉండి దృశ్యాన్ని చూపిస్తూ ఉన్నాడు పొండరీకాక్షుడుగా దృక్స్వరూపుడుగా ఉన్నాడు మన హృదయంలో ఉన్నాడు ప్రాణస్వరూపుడుగా ఉన్నాడు మన శరీరంలో ఉన్నటువంటి అగ్ని ఉష్ణతత్వం తగ్గిపోయింది అనుకోండి చాలా పడిపోయింది అనుకోండి అప్పుడు మనలో ఏం తగ్గిపోతుందంటే బయట ఉన్న గాలిని మనం లోపలికి తీసుకోలేం లోపల ఉన్న గాలిని బయటికి వదలలేము కాబట్టి అగ్నిస్వరూపం చాలా అవసరం కదా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ నీ శరీరంలో డెబ్బై శాతం నీళ్లే కదా ఆ నీళ్లు చాలా ఇంపార్టెంట్ కదా నీళ్ళు తగ్గిపోయినాయి అంటే అనేక బ్రహ్మ ప్రయత్నాలతో నీళ్ళు ఎక్కించాలి దానివల్ల ఆ నీళ్ళు ఎక్కిస్తే తప్ప మనకు పని జరగదు అయిపోయిందండి బాగా ఈయన మంచి నీళ్ళు లేకుండా ఇందులోనూ మునిగిపోయాడు ఆ నీళ్లు తాగకపోయేటప్పటికి పడిపోతాడు అంతే ఇలా శరీరంలో డెబ్బై శాతం నీళ్లు ఉన్నాయి మరి అదే శీతలాన్ని కలిగిస్తుంది పక్కనే అగ్నిదేవుడు ఉన్నాడు ఆయనేమో వేడిని కలిగిస్తున్నాడు ఈ రెండు ప్రభావాలలో ప్రాణశక్తి పైకి కిందకి కొట్టుకుంటుంది ఈ రెండు లక్షణాలు ఎవరి వల్ల పనిచేస్తున్నాయా అంటే సూర్యప్రకాశం అనే స్వభావ లక్షణంతో పనిచేస్తుంది నీలో చైతన్యమనే ప్రకాశమే లేదండి ఇప్పుడు అగ్ని నీళ్లు రెండు ఉన్నాయి కానీ ప్రభావశీలంగా లేవు జాగ్రత్తగా గమనించాలన్నమాట పదార్థ లక్షణంలో కూడా ఇవి ఉన్నట్టు కనబడుతున్నాయి కానీ అవి కదల్చగలిగే శక్తులు లేవు సూర్యప్రకాశం ఉంటేనే సృష్టి ఉంది లేకపోతే సృష్టి లేదు కాబట్టి ఇలా స్వభావత ఉన్నటువంటి సచ్చిదానంద లక్షణమే సూర్యుడిలో ప్రకాశంగా జలములో శీతలముగా అగ్నిలో దాహకముగా ప్రాణులలో చేతనముగా భూతములన్నింటిలోనూ చేతనముగా ఆధారమైనటువంటి చైతన్యంగా ఉన్నది ఉన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఉండుటా అక్కడే ఆగాలి ఏమండి నేను ఎలా ఉన్నానంటారు అయిపోయింది ఏమయ్యాడప్పుడు చేతనం <experiences>